అది ఆలోచన అయినా కావచ్చు వస్తువైనా కావచ్చు ప్రకంపనైనా కావచ్చు స్పందనైనా కావచ్చు అవి ప్రపంచంలో ప్రకృతిలో ఉన్నవి అవి ఉన్నవి శరీరము ద్వారా మనసు ద్వారా తెలియబడుతున్నాయి కాబట్టి అవి శరీరము గతముగా మనోగతముగా ఉండి తెలియబడుతున్నాయి ఒకటి బయట నుంచి తెలియబడుతున్నాయి అవి ఆవరణలో ఉన్నవే శరీరంలో ఉన్నాయి శరీరంలో ఉన్నవే ఆవరణలో ఉన్నాయి ఈ రెండు స్థితిలోనూ కూడా ఒకే వస్తువు ఒకే విధంగా తెలుసుకుంటుంది అటువంటిప్పుడు తెలియబడే వస్తువుకి తెలియ తెలుసుకునే వస్తువుకి మంచి అభేదం ఉంది ఆ అభేదాన్ని గుర్తించినప్పుడే మనకు భ్రాంతి అనేది చెదిరిపోతుంది ఉద్దేశం అది అక్కడ నువ్వు నేను అనే మాట కూడా ఉండదు ఇంకా అంతే ఇంకా తెలియబడేది తెలుసుకునేది ఉంది కదండి ఆ తెలుసుకున్న నేను ఏది ఉందో అది అదిగా ఉండిపోతుంది అంతే ఇది తెలియబడేది తెలుసు అంతే అది చెప్పినా కూడా ఎక్కువే అవుతుంది అంతే అంతే మాటకు అందదు చెప్పడానికి మాటకు అందేది లేదు అందువల్ల అందువల్ల ఏమిటంటే మనం ఒక గ్రహించవలసింది ఆ స్థితి ఒకటి ఉంటుంది ఈ విశ్వములో ప్రతిదీ దానంత వచ్చింది దాని కొరకు అది వచ్చింది అది చేయవలసిన పని ఒక రెండు దాకా వచ్చి వచ్చింది ఇది అమ్మ అనేక సార్లు నొక్కి చెప్పారు మళ్ళీ ముఖ్యంగా జనాల్లో చెప్పేటప్పుడు పాములు తేళ్లు దోమలు చీమలు నరులతో సహా అందరం కలియుగంలో అవసరమే పుట్టిన వాళ్ళమే అంటారు కాబట్టి ఈ సర్వ జీవకోటి ఏదైతే ఉందో దాని అవసరం నీ గుర్తింపకపోయినా ప్రకృతికి తెలుస్తుంది అంతేపురు దగ్గర అందువల్ల ఆ ప్రకృతి యొక్క భావన అర్థం చేసుకున్నప్పుడు ఆ భాషకు అర్థం అవుతుంది అప్పుడు అన్నిట్లోనూ కూడా ఒక సర్వసమత్వ సమన్వయం వస్తుంది ఆ సర్వసమత్వ సమన్వయం వచ్చినప్పుడు దానికి స్పందన స్పందన లేకపోవడం రెండు ఉండవు ఇప్పుడు దానికి మనం సిద్ధాంతపరంగా మనం చెప్పేటప్పుడు స్థితప్రజ్ఞా స్థితి ఆ పేరుని ఈ పేరుని మనం పెడుతున్నాం వాస్తవానికి ఆవిడ సదా మూలమై ఉంటారు ఆ మూలమై ఉన్నటువంటి స్థితి ఎలా ఉంటుంది అనే దాని గురించి పొద్దున్న నాకు ఒక చిన్న ఆలోచన వచ్చి ఒక చిన్న నోట్ రాశా అది నేను చాలా మెసేజ్ పంపేస్తాను దీనికి ఈ పనుకి కూతురు కాని కాబట్టి మనం నిన్న చెప్పుకుంటూ ఈ పదిహేనో అధ్యాయంలోకి వచ్చి ఇరవై శ్లోకాలు ఉన్నాయని చెప్పి ఆరు ఏడు శ్లోకాల వరకు చెప్పుకున్నాం మనం చెప్పుకున్న విశ్వం స్పృతి యత్ తరంగా యువ సాగరే తత్వమేవ నే చివరో భవ్ నీవు ఎప్పుడు కూడా జ్ఞానస్వరూపుడే ఆత్మ విషయమై ఉన్నాయో సందేహం లేదు నీవు నీవుగానే ఉన్నావు అది నీవుగానే ఉన్నావు నువ్వు దృశ్యముగా లేవు నీ దృశ్యమంతా కూడా తరంగల్లా చూస్తోంది సముద్ర తరంగాలాగా ఆ కాలం చేత నువ్వు సంతాపం లేకుండా ఉండు అని శ్రద్ధస్వ తాత శ్రద్ధస్వ నాత్ర మోహ మోహం కురుస్వభో జ్ఞానస్వరూపో భగవాన్ ఆత్మాత్వం ప్రకృతే పరహ నీవు జ్ఞానస్వరూపుడైన భగవంతుడివి నీవు ఆత్మవు ప్రకృతికి పరుడుగా ఉన్నావు ఆ కారణం చేత ప్రయత్నంతో దేని పట్ల కూడా మోహాన్ని పెంచుకోవద్దు మాత్ర మోహం కురుష్వోహో మోహమును చేసుకోవద్దు అంటే మోహం అనేటువంటిది నీ మీద ఆరోపించుకోవద్దు స్వతహాగా వచ్చిన భావం ఉంటుందో దాన్ని అంగీకరించు ఆ అంగీకరించిన భావం మోహం కాదు అది ప్రకృతి సిద్ధమైనదే ఇది కొంచెం వివరం చెప్పండి అనిపిస్తుంది స్వతహా ఉన్నటువంటి భావం ఏది కూడా మోహం కాదు స్వతహా ఒకటి తెలియబడింది అనుకో తెలియటం మోహం కాదు అంతే అది ఉంది అని తెలియటం తెలియటం అంత మటుకే అంతవరకే అంతే ఉందని తెలుసుకున్న తెలివి వేరే ప్రత్యేకమైన మనం పెట్టుకోవడం లేదు ఉందని తెలుసుకున్న తెలివిగా మాత్రమే ఉన్నావు అంతే అవును అంతే శరీరం ఎటువంటిది అని చెప్పేసి అంటే గుణై సంవేష్టితో దేహిష్ఠతి ఆయాసి ఆత్మ నగంత కిమిలైనా మన శోచసి దేహం అనబడేటువంటిది గుణములతో కొడుకున్నది ఇది ఉంటోంది వస్తోంది పోతోంది ఈ ఆత్మకు రావడమో లేదు పోవడమో లేదు అదేటప్పుడు దేనికోసం దుఃఖిస్తావు నువ్వు దేహం అనేది గుణముల చే సంక్షితమై ఉంది ఈ దేహం అనేటువంటి కుర్చీ మీద గుణాలు కూర్చున్నాయి కూర్చొని గుణాలు పనిచేస్తున్నాయి గుణాలకి దేహానికి ఆధార ఆధేయ సంబంధం ఉంది అంటే ఇక్కడ పరో పరోక్షంగా చెప్పడంలో భగవద్గీతలో చెప్పిన నిశ్చావార్జున అని చెప్పేసి కృష్ణుడికి చెప్పినట్టుగా నీవి మూడు గుణములు లేకుండా చేసుకోను గుణములు నీకు సహజమైనప్పుడు వాటి లేకుండా ఎలా చేసుకుంటాడు అవి నీ మీద ఆరోపించబడ్డాయన భావాన్ని నీకు లేకపోవడమే సహజత్వాన్ని పొందడం ఆ గుణములు నీలో ఉన్నవే నిశర్గమైనవే అని తెలుసుకోవడమే అర్థమవుతుంది కాబట్టి గుణములు శరీరానికి సంబంధించిన లక్షణాలను అర్థమవుతున్నది అందుకే మనకి పురుషాత్మ ప్రాప్తి యోగంలో కూడా పురుషాత్మ ప్రాప్తి యోగంలో కూడా ప్రత్యేకించి ఎవరికే ఉత్క్రమణ దిశలో వాసనలను గుణములను గుర్తించగలరో అతడు యోగి అయి నన్ను చేరుటకు అర్హత పొందగలుగుతున్నాడు అంటారు గుణము యొక్క లక్షణం వేరు వాసన యొక్క లక్షణం వేరు అని అక్కడ కాబట్టి ఈ గుణములు అనబడేటువంటిది సంవేష్టితో దేహ శిష్ట ఈ దేహం అనబడేటువంటిది ఉంటుంది పోతుంది వస్తుంది ఆత్మకి రాకాలేదు పోకాలేదు అప్పుడప్పుడు దేనికోసం బాధపడతావు నువ్వు దేహస్తిష్ట కల్పాంతం గచ్చ త్వద్వనఅపున స్వృద్ధి క్వచ క్వచవా హాని తవా చిన్మాత్ర రూపిణి దేహం అయితే కల్పాంతం వరకు ఉంటుంది లేకపోతే పోతుంది మళ్ళా మళ్ళా వస్తుంటుంది పోతుంటుంది పౌవృద్ధి కోచ హానిస్తా అప్పుడు వృద్ధి ఏమిటి హాని ఏమిటి నీకు నువ్వు చిన్మాత్ర రూపుడిపై ఉన్నావు కాబట్టి వృద్ధి క్షయాలకు అతీతంగా ఉన్నావు వృద్ధి సంసరణమే క్షయము సంసరణమే అటువంటిప్పుడు వృద్ధి జరిగిందని నువ్వు సంతోషపడను అవసరం లేదు ఇంకోటి జరిగిందే ఇంకో భావము లేదు అటువంటిప్పుడు వృద్ధిక్షయాలకు అతీతంగా ఉన్నటువంటి స్థితిలోనే నీవు ఈ జన మరణాలతో కూడుకున్న సృష్టిని సమానంగా చూడగలవు ఈ దేహం కల్పాంతం వరకు ఉన్నా పోతుంది ఇప్పుడైనా పోతుంది మళ్ళీ రావచ్చు ఇంకో కల్పంలో కూడా రావచ్చు ఈ దేహమైన అవతారమైన దాని స్వరూపం ఒకటే అందువల్ల అది మళ్ళీ తిరిగి తిరిగి వస్తూనే ఉంటుంది పోతూనే ఉంటుంది దాని గురించి నువ్వు పట్టించుకోవద్దు వృద్ధి జరిగిందని హాని జరిగిందని వాటి గురించి ఆలోచించవద్దు అని చెప్పుకుంటూ వస్తాడు అనంత మహాబోధవు చెప్పండి చెప్పమ్మా ఇక్కడమ్మ రంగమ్మ గారు పోయినప్పుడు అన్నమాట గుర్తొచ్చింది దేవుడి దగ్గర నుంచి దేవుడి దగ్గర ఆ వృద్ధిలో మనకెందుకు ఏడుపు అంటుంది ఆ మధ్యలో వచ్చిన శరీరంలో మధ్యలో పోయింది అవును ఆ తర్వాత మళ్ళీ ఇంకో మాట చెబుతారు జనాల్లో ఎద్దు చచ్చిపోయినప్పుడు ఎద్దు చచ్చిపోయింది నాన్న అంటే ఎవరు ఏడవటం లేదంటే నువ్వెందుకు ఏడవలేదు అంటే అంటే అమ్మాయి అమ్మూ ఏడవలేదు ఇప్పుడు ఏడవలేదు అంటే అది అక్కడ ఎద్దు కావచ్చు అమ్మ కావచ్చు అక్కడ దుఃఖంతో పని లేదు అని చెప్పడం పరిణామా సైంటిస్ట్ చూసినట్టు చూస్తుంది తప్పదాన్ని దేంట్లోనూ కలవలేదు అంతే అదే సమన్వయం చేసుకోవాలి ఆ పరిణామాన్ని చూస్తున్నది ఎప్పుడు పరిణామం ఏం జరుగుతుందో అని విచిత్ర అంటారా ఒక అన్వేషణ అన్వేషణ వల్ల విచారణ జరుగుతుంది విచారణ వల్ల వివరణ వస్తుంది అన్వేషణ అంటే తనకేదో పొందాలని కూడా లేదన్న స్వతసిద్ధంగా అది ఏమిటి అని చెప్పేసి తెలుసుకోవడమే అన్వేషణ అంటే అన్వేషణ అంటే తాను ఎవరో తెలుసుకోవడానికి కాదు అక్కడ తాను ఎవరో తానే ఉన్నా అని దాని తెలుసు వాళ్ళకి అందువల్ల తాను ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం కూడా పై అనంత మహాంబోధం విశ్వవీచి స్వభావత ఉదేతువా సమాయాతు నే వృద్ధి నీ అనంతమైనటువంటి మహాంభోధిలో నువ్వు విశ్వవీచి వంటి వాడివిశ్వమైనటువంటి ఒక ఆనస అల వాడివి ఉదేతువా సమాయాతు అది ఉదయ ఉదయిస్తుంది అస్తమిస్తుంది నచే వృద్ధి దానికి వృద్ధి లేదు కాబట్టి అనంతమైనటువంటి మహాసముద్రంలో ఈ విశ్వ అనబడేటువంటి ఒక తరంగంలో నువ్వు అక్కడ పోయి ఉన్నావు దానంతటి నువ్వు లేస్తున్నావు పడుతున్నావు అది వృద్ధి లేదు క్షయము లేదు దాని గమనించవలసిన అవసరం అంతవరకు ఏమాత్రం కూడా లేదు తాత చిన్మాత రూపోసి నకే భిన్నం ఇదం జగత్ అత కష్ట కథం కుట్ర హేయోపాధేయ కల్పన నువ్వు చిన్మాత్ర స్వరూపుడుగా ఉన్నావు అదేవిధముగా నటే భిన్నమిదం జగత్ నీకంటా జగత్తు భిన్నమైంది కాదు మీరంతా నిజమో సృష్టి అంతా నిజమో నమ్మ చెప్పడానికి ఉద్దేశందే కాబట్టి ఆ సృష్టి నీకంటా భిన్నమైంది కాదు అత కష్ట కథం కుట్ర హేయోపాధేయ కల్పన అటువంటిప్పుడు ఇది వదిలించకోవాలి ఇదిగట్టుకోవాలి దాని ఎక్కడ అవకాశం ఉంది ఆ కారణం చేతి ఇది హేయము లేదు ఇది ఉపాధేయము లేదు ఇది గ్రహించదగింది లేదు విడవ తగిందీ లేదు అటువంటి గ్రహించదగింది విడవది రెండూ లేనప్పుడు నీవు నీవుగా నీవు నేనుగా నీవుగానే ఉన్నావు అటువంటిప్పుడు మొత్తం మూలమైనటువంటి స్వభావంతో కలిగే కలిగే ఉన్నాము అటువంటి ఆ స్థితిలో మనం ఉన్నప్పుడు ఏకస్మిన్ అవ్యయే శాంతి చిరాకాశే బలే నువ్వు అమలమైనటువంటి చిరాకాశంలో అవ్యయవంగా శాంతుడుగా ఉన్నావు కుటో జన్మ కుతర్మ కుటో అహంకార యవచ నీవు జన్మయ్య కరిది కర్మయక అది అహంకారమే కరిది నువ్వు ఏకస్మిన్ అవ్యయే శాంతే చిరాకాశయమలే నీ అంటే అవ్యయమైన శాంతమైన చిరాకాశమైన అమలత్వం ఉన్నది నీవే అది ఉన్నావు అభ్యయత్వము శాంతత్వము చిరాకాశము అమరత్వము నాలుగు నీవే అయి ఉన్నావు అటువంటిప్పుడు నీకు జన్మ ఎక్కడిది కర్మ ఎక్కడిది అహంకారం ఎక్కడది నువ్వు అభ్యయుడు కాబట్టి నీకు జన్మలేదు జన్మలేదు కాబట్టి కర్మ లేదు జన్మ కర్మకు మూలమైన అహంకారం లేదు ఏ కస్మిన్ ఒకదాని ఎందే ఉన్నావు ఒకటే ఉన్నావు ఒకదాని ఎందే ఉన్నావు ఒకటే అయి ఉన్నావు కాబట్టి శాంతే శాంతుగా ఉన్నావు చిరాశములో ఉన్నావు కాబట్టి నువ్వు చిరాకాశ స్వరూపమై అమలుడై ఉన్నావు నీవు ఏ రకమైన మలమలువు లేవు ఈ రకమైన స్థితిలో నువ్వు పోగొట్టుకునేవి అది పొందవలసిందేది చేయవలసిందేది ఏది లేదు అని నీవే ఉన్నావు అని చెప్పడం అక్కడ ఉన్నది కుత జన్మ కుత కర్మ కుతహంకారయ్యవచ నీ జన్మ ఎక్కడది కర్మ ఎక్కడది అహంకారం ఎక్కడిది అని చెప్పేసి చెప్తూ యత్ పశ్యసి తైక స్వమే ప్రతిభాసతేథా స్వర్ణద్వర్ణద్కటకాంగదనూపురం యత్వం పశ్యసి తమే ప్రతిభాసతే నువ్వు ఏదైతే చూస్తున్నావో అదే నీ కనపడుతోంది కం పృథక్ భాషే కటకముల్లోనూ భుజకీర్తుల్లోనూ అందరూ మొదలైన వాటిలో బంగారం కంటే వేరుగా ఏమైనా వస్తుందా నువ్వు దేన్ని చూస్తుంటే దానిలో నువ్వే కనపడుతున్నావు అంటే ఆత్మవత్ సర్వభూతాన్ని అనే సూత్రం ఏదైతే ఈ పంచభూతములన్నీ నాకంటా వేరుగా లేవని చెప్పుకున్నాడు ఈ దృశ్యమానమైన ప్రపంచమంతా నేనే ఉన్నా అని చెప్పుకున్నాడు అదేవిధంగా బంగారమే మిగతా రూపాలుగా పొందినప్పుడు నేనే నువ్వుగా నీవుగా అనేకంగా చూస్తున్నప్పుడు నీకు కనపడేది నీవే కనపడతా తప్ప వేరే విధంగా కనపడవుగా అటువంటి అది అది భుజకీర్తి అయినా కంకణమైనా లేదా రూపణమైనా అక్కడ కనపడేది కేవలం కూడా బంగారం అయితే వేరే కనపడదుగా ఆ రూపం యొక్క స్థితిపోతుందిగా అధికారం యొక్క స్థితిపోతుందిగా ఆ సదా మూలమై ఉంటుందిగా ఆ భావాలను ఎందుకు గమనించవు అనేటువంటి భావాన్ని చెప్తున్నారు కాబట్శ్యసి తింప్ భాగదూపురం ఇంతవరకు చెప్పిన శ్లోకాన్ని ఇంకొకసారి మనం అనుకున్నాం ఈ ఏడు ఎనిమిదో శ్లోకాగ్గర నుంచి గుణై శ్రద్ధస్వ దాత శ్రద్ధస్వ దాత్రుష్వో నువ్వు శ్రద్ధగా ఉండు మోహాన్ ఏవా జ్ఞానస్వరూప భగవాన్ ఆత్మాకృతర నువ్వు ఆత్మవైనటువంటి జ్ఞానస్వరూపుడుమైన భగవంతుడిని ప్రకృతికి పరమైన వాడిని ఈ గుణముగో కూడుకున్నటువంటి దేహం గుణేష్టితో దేహ శ్ష్ట త్యాయాతి ఆదిత్య ఈ గుణముగో కూడుకున్న దేహం వస్తుంటుంది పోతుంటుంది ఆత్మ నగంత నాగంత మన చోససి ఆత్మకు రాకాలి పోకాలి నువ్వు దీనికోసం ఏడుస్తావు మనం ఈ దేహం కోసం ఏడవాల్సిన పనే ఉంది కల్పాంతం గ పునః కల్పాంతం వరకు అయినా కూడా చిప్పు అయినప్పు చిన్మాత్ర రూపిణ నీకు వృద్ధి అది హాని అది నువ్వు కేవలం చిన్మాత్ర స్వరూపిణి ఉన్నావు నీ అనంత మహాభోధిలో ఈ విశ్వమే ఒక అలవంటిది అది ఉదయిస్తుంది అస్తమిస్తుంది దానికి వృద్ధి లేదు క్షేమం లేదు నువ్వు అదే విధముగా ఈ ఆకాశం అనవలేదు నువ్వు చిన్మాత్ర రూపుడుపై ఉండి భిన్నం నీకంటా భిన్నమేమీ లేదు అటువంటిప్పుడు ఈ ప్రపంచమంతా నీ విధకే ఉంది కాంత చిన్మాత్ర రూపు వస్తున్న అత్యయ భిన్నమిదం జగత్ నీకంటా భిన్నమైందేమీ లేదు అత్యథం కుట్రం హేయోపాదేయ కల్పన అతడు హేయము ఉపాధేయము అనేది కర్తించవలసిన అవసరమేముంది ఏకస్మిన్ అభ్యయే శాంతే కిదాకాశేయమలే నువ్వు అవ్యయమైనటువంటి శాంతమైన చిరాకాశంలో అమలుడవై ఉన్నావు నువ్వు జన్మ ఎక్కడది కర్మ ఎక్కడిది అహంకారం ఎక్కడిది నువ్వేది చూస్తావో నేనే చూసుకుంటావు తప్ప చూస్తావు ఎత్తం పశ్చాసి తత్రైక ప్రతిభాసతే నువ్వు ఎక్కడ ఏది చూస్తావో అక్కడ ప్రతిభాసిస్తావు అబింబమో ప్రతిబింబమో నువే అయి ఉన్నావు అదే విధముగా బంగారంలో నీకు కంటకం కటకం అవ్వచ్చు అంగరం అవచ్చు నువ్వు అది భోజకి వచ్చి కడిగి అమ్మవచ్చు లేదా ఇంకొక అంట అక్కడ ఉండేటువంటిది బంగారం అయితే వేరే కాదు కదా అని చెప్పుకుంటూ వస్తాడమ్మ ఈ బంగారం అయిన పాపాన్ని బ్రహ్మ పదార్థం బ్రహ్మ వివరణ బ్రహ్మ పదార్థానికి బ్రహ్మకి తేడా ఏంటమ్మా అంటే ఆ లక్షణాలు ఎక్కడ ఉంటే దాన్ని అక్కడ మనం గుర్తిస్తున్నాం అంతే అనమ్మా ఇప్పుడు దీనికి దేనికి ఆ వివరం సరిపోతుంది అనిపిస్తాయి అమ్మాయి ఉంది కదమ్మా ఇక్కడ కృష్ణతత్వానికి కృష్ణుడికి రూపం ఏమిటి అన్నప్పుడు రంగరాజు పండయ గారి గురించి అమ్మ చెప్తారు కృష్ణుడి లక్షణాలు ఏది ఉంటా కృష్ణతత్వం అంటాము అది కడిత కృష్ణుడు అంటున్నాం కానీ చిన్న తేడా ఇదేంటంటే అనే ఆలోచన ఇప్పుడు ఆత్మగా నీకేమీ లేవు అంటున్నారు మళ్ళీ ఆత్మగా నీకేమీ లేవు నువ్వెప్పుడు మార్చి చెందనే వాడివిగా నువ్వు ఉన్నావు ఈ గుణాలు ఇవన్నీ దీంట్లో వస్తున్నాయి వికారాలు వికారాలు వస్తున్నాయి అట్లా చూస్తే బ్రహ్మ పదార్థంలో బ్రహ్మ పదార్థం ఇవన్నీ ఏర్పడినా బ్రహ్మగా బ్రహ్మకి భీమంటావు అట్లా ఉంది మళ్ళీ అక్కడ ఎందుకంటే ఇప్పుడు మనకి ఎట్లా మనో సపరేట్ చేసి చెప్పింది అమ్మ అయితే మొత్తం గూడ ఏర్పడుతుందో ఏర్పడి విషయం అంతా కూడా ఆ నూర్న అభిరుచి ఆ బ్రహ్మ గురించి ఏర్పడడం జరుగుతుంది కదా అంటే జరిగే కాన్సెప్ట్ అదే కదా ప్రత్యేకించి రుజువు చేసి ఈ రకమైన సిద్ధాంతం చె అదే నిజం అవుతుంది అదే రేఖమవుతోంది అదే వృత్తం అవుతుంది అని చెప్తున్నారు వాళ్ళు ఇప్పుడు సైనికుడు కూడా అంతవరకు అడ్వాన్స్ గా వెళ్ళారు ఈ రకమైన స్థితి ప్రకారంగా జరుగుతుందని చెప్పారు కాబట్టి మన వాళ్ళు ఇప్పుడు ఇప్పుడున్న సాధనకి వచ్చేసేవాళ్ళు వాళ్ళు ఉన్నారు మాస్కులు లేకపోతే కాబట్టి అదమ్మ పరిస్థితి ఇక్కడ వాళ్ళు చెప్పండి సార్ ఎవరు వచ్చారు నేను ఇక్కడికి సైంటిస్ట్ ఆయన ఎవరు